దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి గడిచిన కాలం అంతా దేవుడు కాచి ఆయన కృపను భద్రపరిచి మనలో సజీవు లెక్కలోంచి ఈ విధంగా నాయన మరి మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మహోన్నతుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారి జీవాధిపతి అయిన దేవునికి ఆయన నామాన్ని మనం స్తుతించాలి గణపరచాలి మహిమపరచాలి మనము ఆయనను ఆరాధించే వారిగా ఉండాల కాదు మహిమ ఆయనకు చెల్లించి ఆయన భయభక్తులు కలిగి మనము జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క స్కైప్ ప్రోగ్రాం ను ఆరంభించుకుందాం మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ప్రోగ్రాం ను మనము స్టార్ట్ చేసుకుందాం శాంతము సిస్టర్ ప్రైజ్ సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రే చేస్తారా సిస్టర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రోగ్రాం మహాపరిషదు సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి వేసయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు స్తోతలు స్తోత్రాలు నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా ఆన్లైన్లు ప్రార్థన ద్వారా మేము కూడి ఉన్నాం ప్రభా మా మధ్యలో మీరు దిహండి మీ ఆత్మను కుమ్మరించండి వేసాయా పరిశుద్ధుడానికి వందనాలు వేసయ్యా మీరు ఇచ్చిన ధర్మత కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అనుదిన వాక్య ధ్యానం ప్రభా అనుదినము ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచేయండి ఏసేయానికి స్తోత్రాల నాయనా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఆత్మీయోతికి నడిపించండి మళ్ళీ తప్పులన్నీ సరిచేయండి ప్రభావ ఏసేయానికి వందనాలు తండ్రి నీకే స్తోతులు స్తోత్రాల నాయనా ఆశ్చర్యకరుడు అద్భుతకరుడానికి వందనాలు ప్రభావ ఆన్లైన్ లో ప్రార్థనలు నీ చేతిగా పీల్చుకుంటున్నాం ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి తనే మీ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి పరిస్థితిగా నీకే వందనాలు చెల్లించుకున్నా ప్రభా రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా మీరే సహాయం చేయండి నాయన యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి మా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ఏసై పరిశుద్ధి నామో ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజులా అందరికి ప్రేజ్ లోడ్ ఏ భయము నాకు లేనెదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనెదుగా నీ కృపణ తోడుండగా ఏ భయము నాకు లేనెదుగా నీవు తోడుండగా ఏ దిగులు నాకు లేనెదుగా నికృపణగా ఎంత లోతున్నా పడిపోయినా పకిత్ తగాల సర్వక్షత్తుడా పగిలిపోయినా ప్రతి పాత్రను సరిచేయగల పర్మకుమారి ఎంత లోతున్నా పడిపోయినా పకిత్ తగాల పగిలిపోయినా ప్రతి सर जागला परमा कुमारी आराधना आराधना आराधना आराधना आराधना आराधना आराधना आराधना आराधना के आराधना आराधना राजू गति चाऊकू नी बल मुना चीनावया प्रति बलही సమయములో నీ బలమున తోడుండగా భయపడక దయ్యముతో నే ముందుకే సగెదా ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా భయపడక దయ్యముతో నే నే ముందుకే సగెదా ఆరాధనా ఆరాధన రాధనా ఆరాధనాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా అరాధననికేనయా ఆరాధనా ఆరాధనా అరాధననికేనయ్యు గొరపాపే నర प्रेम चाऊगा जीवन वरसत्वया गोरपापिया नीव प्रेम चाऊगा वेशल जीवन वरसत्वया ना पापम शापम मर चया ై నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా నా పాపమై నా శాపమై మరణించిన నా ఎసీతి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా ఆరాధనా ఆరాధనా ఆరాధనా రాధనా ఆ రాధనా ఆరాధనా ఆరాధనా అరాధ ఆరాధనా ఆరాధనా అరాధన ప్రైజ్ థ్యాంక్ యూ అంకల్ థ్యాంక్ యూ దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి మరి మనము ఆయనను ఘనపరిచే వారిగా ఉందాం ఆయనను మహిమ పరిచే ఉందాం ఎందుకంటే ఈ లోకం నటన గతిస్తుంది కాబట్టి మరణలను మనము వాక్యం ద్వారా సరిచేసుకొని ఆయన ఏం మాట్లాడనై మన హృదయాలను తెరిచి విని ఆయన మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకోవాలని మరి ప్రభు పేరుట మీకు వందరికి ప్రైజ్ లాడ్ లేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ సమయంలో మనందరికీ ఇక్కడ ఊడ్డామంటే ఆయన ధన్యత ఆయన ఇచ్చిన కృపనే మన దగ్గర ఏం స్పెషల్ లేదు మనం ఏం పెద్ద కాదు పెద్ద సవిపుణులం కాదు పెద్ద ఆధిపర్లం ఆయన చిత్రం ప్రకారం మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనల్ని ఇక్కడ నిలబెట్టిండు కాబట్టి నిలబెట్టిన వాడు ఆయనే నడిపించిన వాడు ఆయన కాబట్టి మనం దేనికి వెనకడగడానికి వీల్లేదు కదా ఎసోటి శ్రమ రాని ఎసంటి బాధ రాని ఎసంటి కష్టం మనం వెనకడగా వీల్లేదు ఎందుకంటే నేను నడిపించేది నేనంటున్నా ఆయన కదా మనం బండి బండి మనం ఎక్కినప్పుడు ఆ బండి ఏడదాకపోతే మనకు పిలిచి కాబట్టి మనం ఎక్కుతాం పెట్రోల్ ఎంతవరకు ఉంటుంది ఇది ఎంతవరకు మన సృష్టికర్త మనం నడిపిస్తున్నప్పుడు మనం దేనికి భయపడదాం దేనికి భయపడద్దు అసలు దేనికి భయపడద్దు దేనికి చింతించకమంటున్నాయన ఎందుకంటే సృష్టిని కానీ తన సృష్టిని తయారు చేసినప్పుడు గొప్ప దేవుడు మన దేవుడు కదా నామానికి ఎప్పుడు మహమకరంగానే ఉండాలి మనం ఎందుకంటే నమ్ముకున్న బిడ్డలకు ఏ కొద్దువ లేదంటున్నాయన కాబట్టి ఇక్కడ మరి మనం బాకీ ద్వారా మాట్లాడుతున్నాం ఎజకేల ద్వారా మాట్లాడుతుండ్రు ప్రభు మన తోడి ఏమంటుందో చూడండి ఎజకేలో రెండో అధ్యాయం రెండవచ్చు ఫస్ట్ నుంచి చూసుకున్నాము ఇక్కడ చాలా చక్కగా మాట్లాడుతుండ్రు ఎందుకు మాట్లాడుతుండే మీ నడవడిక మీ పరితనా అన్ని నా విదేశాయండి నేను పంపిస్తున్నా మీరు ధైర్యంగా వెళ్ళండి దేనికి మనం చింతించడానికి తీలేదు ఇక్కడ మా మా వైఫ్ కి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఏమైందంటే ఏదో చిన్న చిన్నగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటే నేను కొంచెం మించు ఒక వన్ వీక్ నుంచి ప్రార్థన బాగా చేసుకుంటూ వస్తున్నాం నైట్ కూడా చేస్తున్నాం నాకు కొంచెం నాకు తృప్తి అనిపిస్తలేదు ఎందుకంటే ఆమెకు క్యూర్ అయితే లేదు అయితే రాత్రి నాకు దేవుడు చూపించుండు ఏం చూపించండి అంటే ఆమెను ఎవరైతే సహిస్తారో ఆమెను ఎవరైతే అంటే ఆమెకి ఎవరెవరైతే ఏం చేస్తారో నాకు మొత్తం క్లియర్గా చూపించింది తెలుసా దేవుడు ఇది గొప్ప విషయం తెలుసా ఇది ఎక్కడ పోయినా ఏ గురువు దగ్గర పోయినా ఇబ్బంది దగ్గర పోయినా నీకు ఎవరేం చేస్తున్నారో వస్త్ర వాడు చూపినే చూపించాడు మా అంటే నీ దగ్గరలో నీ పొరుగు వారిలో లేకపోతే నీకు అనుమాన పేర్లు చెప్తారు కానీ మన సృష్టికర్త మన గొప్ప తండ్రి పేరుతో సహా ముఖంతో వస్తా మంచితో సహా చూపిస్తాడు కదా మా ఎవరైతే సాధిస్తున్నారో మామికి ఎవరైతే ఇబ్బంది పెడతారో నాకు రాత్రి చూపించిన వాళ్ళతోటి ఆమె వాళ్ళ దగ్గర నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆత్మధార ఆమెను వాళ్ళ దగ్గర వచ్చి నేనే తప్పించుకోవాల్సిన తెలుసా తీసుకొని వచ్చినా నేను క్లియర్గా రాత్రి నేను మా ఆమె ఆత్మలు చూసినా శరీరాన్ని కూడా చూసినా దర్శనంలో అంటే కళ అట్లా కనిపించింది నాకు నిజంగా తెలుసా దేవుడు గొప్ప వరాలు ఇస్తాడు మనం పొందుకొని మళ్ళీ మనం మన వినియోగించకపోతే అది ఏమంటారు లాభం లేదంటాడు ఆయన తెలుసా నాకు గొప్ప విషయం ఏంటంటే నాకేమన్నా జరగబోతుంటే దేవుడు నాకే ఫస్ట్ చూపిస్తాడు ఎందుకంటే మనకు చెప్తాడైనా నీకు తెలియకు ఆయన బిడ్డలకు తెలియకుండా అంటే ఆయన ఏమి చేయలేడంట తెలుసా కాబట్టి నేను నిలబెడుతున్నా నిన్ను నువ్వు వెళ్ళక్కడ నువ్వు మాట్లాడక్కడ అంటుండ కదా చూడండి ఎజకల్ తర మాట్లాడుతుందో మన గొప్ప తండ్రి సృష్టికరత కదా ఏం మాట్లాడుతున్నా చూడండి చదువు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నువ్వు చక్కగా ఫస్ట్ నువ్వు చక్కగా ఉండు నీ దగ్గర ఏ వంకర ఏ కలముషము ఏ పుల్లు ఏ కోపము ఏ తొందరపాటు ఏది ఉండదు నువ్వు ఫస్ట్ నువ్వు చక్కగా ఉండమంటున్నావు కానీ ఒక చెట్టు చక్కగా పెరిగితేనే చక్కగా పెరుగుతుంది దానికి మనము తాడు కట్టి దానికి ఒక కట్టి సపోర్ట్ పెట్టి పెంచితేనే చక్కగా వస్తుంది లేకపోతే ఏడాదిగా మన ఇక్కడ అక్కడ ఏమంటారు పిగిలిపోతుంటుంది పేల్చిపోతుంది అంత ఊరంత అవుతుంటుంది మొత్తం పెట్టింది ఒకదానా అయితే మొత్తం అంతా వరుచుకుంటది దానికి ఒక తాడు కట్టి ఒక జాలి పెట్టి దానికి ఒక పద్ధతి ప్రకారం మెస్తే ఒక పద్ధతి ప్రకారం వస్తుంది అది కదా ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటుంది చూడండి నువ్వు చక్కగా నిలవబడు ఫస్ట్ నువ్వు ఎట్లా నిలబడుతున్నావో నిన్ను నువ్వు చూసుకో అప్పుడు నేను తోడుంటా చూడండి అంటుండ మళ్ళీ ఇక్కడ నేను నీతో మాట్లాడవాలని ఆయన నేను మాట్లాడతాడంట ఆయన నాతో మాట్లాడి రాత్రి నాకు దేవుడు నా చూపించు మా ఆమెకి ఎవరెవరేమైతే చేస్తున్నారు అవన్నీ దేవమరణి నుంచి నేను తప్పించుకొని ఎట్లా మరణి దేని ఆత్మధారణని ఆమెను అక్కడి నుంచి తప్పించలేదం సార్ నేను ఆమె లాక్కొని పోతున్నారు అక్కడ లాక్కొని పోతే నేను కూడా పోయ్యాలతోటి వాళ్ళకు వాళ్ళను ఇప్పుడు వెనుక ముగ్గురు ఉన్నర ఒకరు తీసుకోవటం నడుస్తున్నా చేయాలని చెప్పేసి నేను పోయిన నేను అంటే పైకి ఎగిరిపోయి గాలు ఎగిరిపోయి ఆమెను మా ఆమెను తీసుకొని నేను బయటకు వచ్చి దగ్గర ఊసుని పెడితే మళ్ళీ ఆమెను ఆ మన నుంచి ఆత్మను బయటికి వెళ్ళి నన్ను ఆయన విలుస్తున్న వెళ్ళిపోతా అంటుంది నేనైనా బంధించి నువ్వు ఎక్కడైనా ఊసని చెప్పేసి నన్ను బంధించి ఆమెను ఇక్కడ నేను తీసుకొని వచ్చినా అట్లా కళ వచ్చింది మనం ఎందుకంటే మనం చూపిస్తుంది మన ప్రభువు ఎట్లా మీరు తప్పించుకోవాలా మీరు ఎట్లా నా సన్నిధిలో మొరపెట్టాలా చూపిస్తుంది మనకి ఇక్కడ కదా నేను నీతో మాట్లాడతా నువ్వు శ్రద్ధగా విను అంటున్నాయని వింటే దాన్ని అర్థం తెలుస్తుంది దాని విలువ కదా వినకపోతే ఇప్పుడు సపోజ్ మనం స్పీడ్గా మాట్లాడుకుంటూ వెళ్ళినా మన ప్రభు అవతులకు అర్థం కాదు మన దేవుడు నిమ్మదిగా నిదానంగా మాట్లాడలేవుడు తొందరపడ అసలు ఆయన అసలే ఉండవు ఎక్కడ తొందర పడలేడు ఎక్కడ అడావిడి అడావిగా ఏమి చేయన మనలోనికి వచ్చాడంట మనలోంటే చక్కగా నిలబెట్టిందంట చక్కగా నిలబెట్టి అప్పుడు ఏం చెప్తాం చూడండి అప్పుడు నాతో మాట్లాడిన స్వరము నేను వింటిని కదా మాట్లాడిన స్వరము వింటిని స్వరమును వింటిని మాట్లాడే స్వరం ఇనిపిస్తుంది ఎప్పుడు మనం శ్రద్ధగా వింటనే ఏం మాట్లాడుతున్నా మనం శ్రద్ధగా విన్నాం అనుకో మనకు అర్థమవుతుంటది ప్రభు మనతో ఏం మాట్లాడుతుంది ఇక్కడ ఇక్కడ ఎసుకెళ్తారు ఏం మాట్లాడి ప్రభు ఎసుకెళ్ళి చెప్తున్నాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడు ఉంటా నేను నీకు అన్ని నీకు ఏం కావాలని నీకు చెప్పేస్తా నేను పంపించేది నేను నేను నువ్వు వెళ్ళు నా ఆత్మ దగ్గర ఉండి నీకు నిలబెట్టేది అదే నీకు నేను తోడుగా ఉంటా నీకు ఏం కావాలి చూసుకుంటాను కదా ఆయన ఆత్మ నడిపించలేకపోతే ఎవరు ఏం చేయలేదు అసలు కదా ఇక్కడ మరి చెప్తుంది ఇక్కడ ఆయన స్వరం అన్న ఆయన స్వరం ఏం చేశాడంట విన్నడంట ఆయన విన్నడంట విన్నాకి ఏం చేసినా చూడండి ఆయన నాతో ఇట్లా నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన ఈ జనుల యొద్ధకు ఇజ్రాయల్ యుద్ధకును నిన్ను పంపుచున్నాను వారు వారును వారి ఇతరులు నేటి మనకు నా మీద తిరుగుబాటు చేసింది తిరుగుబాటు చేసిన వారు చూడండి ఏమంటుంది ఇక్కడ ఆయన బిడ్డలంటే ఆయనకు వ్యతిరేకత తిరిగినంట వాక్యాలు చూసారు అన్ని చేశారు సేవ చేసిరు అంతా చేశారు మీద చూడండి నా డిజిటల్ ప్రజలు కదా ఆయన నమ్ముకున్న బిడ్డలే తిరుగుబాటు చేస్తే ఏటిగా ఎవరికి చెప్తారు చెప్పి ఇంక చూడండి ఇక్కడ ఇజ్రీ వెళ్ళి తర మాట్లాడుతుంది ఇక్కడ మరి కదా మన పుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిరు ఎవరు చేశారు ఇజ్రాయేల్ ప్రజలు చేసారు కదా నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు ఇట్లా చేసిరు ఇది తప్పు మీది ఇట్లా చేయకండి అని చెప్పేసి మీరు చెప్పండి కదా ఇప్పుడు మనం కూడా అంతే సపోజ్ మనకి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చిన్న ఏమైనా మిస్టేక్ జరిగితే మనం మనం సరి చేసుకోవాలి మనం అందరం ఏకీభవించాలి ఐక్యంగా ఉండాలి మనం అప్పుడే మనకు ఇంకోరు చెప్పడానికి అవకాశం రాదు మనము కరెక్ట్ లేకపోతే నానా విధాల నుంచి నానా క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి మనకి అందుకే అంటుంది ఇక్కడ నువ్వు వెళ్ళు వాళ్ళ మీద తిరుగుబాటు చేసి నువ్వు బజలు కాక వాళ్ళ పితరులు కూడా చేశారు అంటుంది ఇక్కడ తిరుగుబాటు చేసి వారు సిగ్గుమాలిన వారును కఠిన రుదులై రుదయులై ఉన్నారు చూడండి ఇట్లా చూడ ఎంత క్లియర్ గా మాట్లాడుతుందో వారంట సిగ్గుమాలిన వారంట కదా మరి ఆయన నోటి ద్వారా అంటే ఒక మనిషిని పోవడగలడు ఒక మనిషిని శక్తించగలడు ఏమైనా అవుతుంది కదా నిన్న మనం చూసినాం కదా ఏమంటారు అక్కడ ఒక శనాధిపతి తన దాసు ప్రాబ్లం వస్తే ఏం చేసిండు ఆయన పోయి కాళ్ళు మాట మాట సెలివిస్తే మంచిగా అవుతాయని చెప్పేసి కదా ఇక్కడ చూడండి కదా సిగ్గుమల కానీ విశ్వాసం చూసి ఇంత విశ్వాసం ఎక్కడ చూడలేను అంటున్నా ఆయన కదా తన జనులను చూసి విశ్వటి విశ్వాసం ఎవరిని చూడలేను కదా ఒక మనిషి కోసం సాక్ష్యం ఇచ్చేది ఆయనని కదా చూడండి వారు సిగ్గుమాలిన వారు ఎంత తప్పు చేసి ఆయనకి ఎంత తిరుగుబాటు చేసిన ఆయన ఎంత సతయించవచ్చు కదా ఆయనకి ఎంత ఆయనకు వ్యతిరేకంగా తిరగచ్చు కదా అన్ని విన్నారురు అన్ని చూసిరు అంతా చేసిన మళ్ళా తిరుగుబాటు చేసేసి కదా తక్కువ ఒక్క చిన్న క్వశ్చన్స్ రాగానే తక్కువని తిరుగుబాటు చేసేస్తారు ఒక చిన్న చిన్న సంవత్సరాలు చూడండి ఇప్పుడు మనం ఇంత చేసి ఇంత అన్ని చూసినాక తిరుగుబాటు చేస్తే ఆయన కూడా ఫేమ జాలి కదా ఆయన కూడా బాధ వస్తుంది అరే నేను ఇంత చేసినాక విశ్వాసం అంటే గొప్పదంట విశ్వాసం లేకపోతే మనం స్వస్సపరచబడలేం మనం ముందుకు వెళ్ళలేం కదా విశ్వాసమే నిన్ను నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందంట లేకపోతే బాగా అందుకేటువంటి ఇక్కడ వీరు సిగ్గుమాలిన వారు అంటున్నాను కదా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ సిగ్గుమాలిన వారు అంటే ఎవరైతే తిరుగుబాటు చేస్తా ఉన్నారో ఎవరైతే తన వాక్యం వ్యతిరేకంగా చెప్తా ఉన్నారో కదా కొంతమంది ఇప్పుడు కొన్ని ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇది అట్లా అది అని చెప్పేసి సమస్యలు పెరుగుతా ఉంటే సమస్యలు లేకపోతాయని చూసుకొని వస్తారు మనుషులు మతం కాదనా మార్పిడి కాదనా సత్యమైన మార్గం కదా కానీ కొందరు ఏమనుకుంటారు మతము ఈ మతం మార్పిడి అని అనుకుంటా ఉంటారు తెలియనోళ్ళు కదా మాట్లాడుతుంది ఇక్కడ తిరుగుబాటు చేసిన ప్రజలు వీళ్ళు కదా సిగ్గుమాలిన వారు కఠిన హృదయంలో ఉందనట అలా మనుషులు గీత కూడా ప్రేమ ప్రేమ లేకపోతే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి ప్రేమ చూపించమంటున్నాడు జాలి చూపించమంటుడు వీళ్ళు మొత్తం అంట కఠినం అయిపోరండి వీళ్ళు ఎంత కఠినం అంటే ఆయన్ని సిలవలేసే అంత కఠినం అయిపోరు కదా తిరుగుబాటు చేశారంట వారి యొద్ధకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయి చూడండి అక్కడికి పంపిస్తున్నారు ఇప్పుడు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా పంపిస్తాడు మనం ఎవరెవరు వెళ్తుారో వాళ్ళందరికీ తిరుగుబాటు చేసిన దగ్గరికి ఎవరెవరు వెళ్తారో వాళ్ళందరూ ఇట్లయితే ధైర్యంగా ఉండమంటున్నాడు అప్పుడు వాళ్ళు చేశారు రిజర్వ్ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు ఆయన నమ్ముకునే కూడా మస్తు తిరుగుబాటు చేస్తారు వ్యతిరేకంగా ఉంటాం అలా ఒక సినిమా సమస్య రంగలు పడిపోతారు చిన్న కష్టం రంగలు పడిపోతారు చిన్న ఇబ్బంది రంగం వాడిపోతారు నేను అనుకున్నాను మా ఆమెకు అసలు ఎందుకు నువ్వు ఆయన మనం తప్పు చేసినామో ఎవరైనా తిక్కినామా ఎవరైనా ఎవరికైనా మోసం చేసినామో నేను మా ఆమెతో అదే అన్నా నేను మనం ఎవరికి మోసం చేయలేం ఎవరికి మనం తిట్టలేం ఎవరిని మనం వసించుకుంటలేం నైట్ నాకు అదే చూపించింది విడుదల ఇచ్చినట్టు కదా ఆయన నామనికి గొప్ప మెమ్మకాలు ఉంది కాక ఎందుకంటే మనలో మనుషులు తప్పించలేరు కష్టాల నుంచి ఇష్టం తప్ప తిరుగుబాటు చేసిన జనాలు ఎవరికి రావాలంటే మళ్ళా ఎంత బతినిలాడుకోవాలి అలా ఎంత గోజాడుకోవాలి ఆయన కొంచెం లేట్ అయితే కొంచెం కష్టం తిరుగుబాటు చేస్తూ ఉంటే ఆయన కూడా ఉంటది ప్రేమ జాలి ఉంటది ఆయన కూడా అడిగాడు మన మీద అడుగుతాడు ఆయన కూడా మన పుట్టించితే ఆయన మనం తన స్వరూపంగా ఆయన మన మనం మనం ఆయన మీద అలిగితే ఆయన కూడా మన మీద అడిగిండి అనుకో అవి ఏం చేస్తాను చెప్పండి ఇక్కడ కదా ఎజకల్ గారు మాట్లాడుతుంది ఇక్కడ వారు సిగ్గుమలైన వారు వారి యొక్కకి నేను నిన్ను పంపుతున్నాను కదా వారు కనుక నేను నేను పోయినను చూడండి ఇక్కడ చాలు చాలు వారు కనుకను వినినను వినకపోయిన నువ్వు వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు మెసేజ్ చెప్పాలంటుండు నేనేం ప్రకటిస్తున్నాను నేనేం నీకు మాట్లాడుతున్నావు నువ్వు అది చెప్పేసాయి అక్కడ వాళ్ళు విన్నా వినకపోయినా మన బాధ్యత కూడా అంతే చెప్పాల్సిన బాధ్యత మనది ఎప్పుడో ఒకప్పుడు మారాల్సిందే ఎంతమంది తిరుగుబాటు చేస్తా ఉన్నారు ఎంతమంది నమ్మి అనే దగ్గరికి వెళ్ళి దూరం వెళ్ళిపోతున్నావు కదా అంటుండు నాకు నువ్వు మరి ఈ అక్కడ ఎందుకు పోయినా ఏదైనా క్వశ్చన్ వేస్తే నాకు ఈ మతంలో కరెక్ట్ అనిపించలేదంటున్నాను అంటే ఏశ్వ నమ్ముకునే ఒక లేఖ ఆయన కరెక్ట్ అనిపించలేదంట మతం కాదు ఇది ఒక సత్యమైన మార్గం ఇది ఒక రక్షణ మార్గం అనేది అర్థమైతే లేదు ఇది కరెక్ట్ కాదండి మళ్ళీ హిందువులకు వచ్చిన అంటున్నాను ఎక్కడ మోసము చెప్పండి మన దేవుడు సృష్టికరత అయిన మన దేవుడు బలువులు అడగడు నైవేద్యాలు అడగడు ధూపంలో అడగడు మన మనసునే అడుగుతాయన మన మనసులో ధూపం వేయాలి ఆయన తాడదన్నదని ధూపం మన హృదయమైన బలి కదా ఇప్పుడు అర్పిస్తున్నాం ఎవరు మన బలులో ఆ రోజులలో కఠినమైన క్వశ్చన్లుండి అవన్నీ తీసేసి ఆయనే బలిగా అర్పించబడ్డాడు కదా చూడండి వారు వినినా వినకపోయినా నువ్వు చెప్పాలి అంటున్నాను తమ మధ్య ప్రభాక్త విన్నాడని వారు తెలుసుకున్నట్లు చూడండి ఏసు మాట్లాడుతుండూ అని నువ్వు చెప్పి వాళ్ళకి ఎట్లా మాట్లాడుతుండని నువ్వు చెప్పేసి వాళ్ళు వింటరా వినరా అప్పుడు వదిలేసాముగా చూసి ఇప్పుడు చదవమ్మా కింద నరపుత్రుడా నీవు బ్రహ్మదండి ఎట్లలోను ముంతుప్పలలోను తిరుగుచున్నావు చూడండి ఎక్కడెక్కడ తిరుగుతున్నంట ఒక ఎట్లా ఏంటంట తేల మధ్యలో తిరుగుతున్నావు అంటే అటు టైం వచ్చినా సరే నువ్వు పోవాల్సిందే నువ్వు పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే కదా కింద చూడండిగా ఆ జనులకు చూడండి ఆయన నువ్వు వాళ్ళు పాములు కానీ కేళ్ళు కానీ ఏమన్నా నువ్వు మాత్రం వాళ్ళకి భయపడకు ఎందుకంటే నేను నిన్ను పంపిస్తున్నా అక్కడికి నేను నిన్ను ఉమ్మని చెప్తున్నా నువ్వు వెళ్ళాలి పుష్టికర్త నేను నీకు తోడుగా ఉన్నా నువ్వు వెళ్ళమంటున్నాను ఎజకల్ చెప్తున్నాను ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఆయన ఎజకల్ మాట విన్నాడు ఆయన ఎజికల్ మాట ఆయన మాట ఎజకల్ విని ఆయన పనిచేసిండు ఇప్పుడు మనం కూడా చేయాలి ఎంతమంది చేస్తున్నామో ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారో తిరుగుబాటు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత సత్యం పెరిగిన కదా ఎందుకంటే నమ్మి మళ్ళా విడిచువాలిటీ వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా కదా నమ్మి ఆయన సూచక క్రియలు చూసి అలా స్వస్థతలు పొందుకొని ఆయన మేలు పొందుకొని చూడిపోతే బాధ అనిపిస్తుంది ఆయనకు కూడా కదా ఒక మనిషి ఒక మనిషి కోసం సాక్ష్యం వేయడం అంటే మాములు ఇష్టం కాదు నాకు నిన్న మొత్తం అనిపించింది శతాధిపతి తన దాసుని కోసం ప్రాబ్లం వస్తే కదా ఈ రోజులలో ఎవరు ఉన్నారా అట్లా ఒక దాసుని కోసం ఒక శతాధిపతి పెద్ద న్యాయది సపోజ్ ఒక మంచి పొజిషన్ లో ఒక పన్నెండు తీసుకొని హాస్పిటల్ చూపిస్తాడా అసలు ఇస్తాడో లేకపోతే ఎవరైనా ఇచ్చి బట్టి నాయన వచ్చిండ తెలుసు అక్కడికి ఎంత గొప్ప విశ్వాసం చూడండి అది అట్లా విశ్వాసం పెట్టి నువ్వు నడిస్తే నేను నీకు తోడుగా ఉంటా నేను నిన్ను పంపిస్తున్నా కాబట్టి నువ్వు ఆ భయపడకు వాళ్ళ తేళ్ళు కానీ మాములు కానీ ఏమైనా సరే నువ్వు భయపడకు కదా వారికి భయపడకమంటుంది వారి మాటలకు భయపడకు వాళ్ళ మాటలు ఎట్లాంటే తెలుసు కదా పొడిచినట్టే ఉంటాయి ఇట్లా సూటితో పొడిస్తే ఉంటుంది అట్లా ఉంటాయి సూటి పొడి మాటలతోటి కూడు సార్ అట్లా ఎట్లా అది ఇది ఏదో రకంగా చెప్తుంటాడు ఆయన నువ్వు భయపడకు ను వెళ్ళు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళు వెళ్ళి నేనేం ప్రకటిస్తున్నా అది చెప్పేసే నువ్వు వాళ్ళకి తిరుగుబాటు చేసి అసలే వాళ్ళకి భయపడకు వాళ్ళ దగ్గర ఆత్మ అసలేదు వాళ్ళు నా ఆజ్ఞ నుంచి వాళ్ళు దాటిపోయారు నువ్వు అసలే వాళ్ళకి భయపడకు నేనేం చెప్తున్నావు నీ నీకు నీకు ప్రకటిస్తున్నాను అది చెప్పు ఏమో మన మధ్యలో ఉన్నాడు సెలవిస్తున్నాడు అని నువ్వు చెప్పు కదా చెప్పాల్సిన బాధ్యత మనది అన్ని చూసుకుంటాడు ఆయన్ని అంటుంది ఇక్కడ వారు తిరుగుబాటు చేయవారు కనుక వినను నేను వినకపోయినను నేను సెలవించిన మాటను రండి వారు వినినా వినకపోయినా మెసేజ్ వినినా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత మనది కొన్ని కొన్ని చర్చల కొన్ని కొన్ని ఎక్కడైనా మీటింగ్ జరిగితే కొంతమందికి కొంత కొంత ఉన్న వాక్యాలు నచ్చినట్టు తెలుసా ఇక్కడ ఏమంటుండంటే వినమంటుండవు వినకపోయినా నువ్వు విన్నా వినకపోయినా నువ్వు చెప్పేసాయి కానీ వింటే అది నాకు స్వస్థత వస్తుంది నేను వింటే నాకు స్వస్థత వస్తుంది నేను వింటే నాకు విశ్వాసం వస్తుంది నేను వినకపోతే నాకు ఆ వాక్యంలో ఉన్న భావం తెలియదు ఆ వాక్యంలో శక్తి తెలియదు ఆ వాక్యంలో ఉన్న పవర్ తెలియనాదు ఎందుకంటే నేను వింటలేను కాబట్టి వింటే తెలుస్తుంది చూడండి వాళ్ళు వినినను వినకపోయినను నువ్వు చెప్పు అంటున్నాను ఇంకా నరపుత్రుడా వారు చూడండి నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయగా తిరుగుబాటు నువ్వు చేయకూ అంటున్నాయన వాళ్ళు చేసిరు కదా వాళ్ళని తిట్టిరు కదా నా ఆజ్ఞలను మీరిరు కదా నువ్వు అట్లా చేయకు వాళ్ళని ఏమనకు నువ్వు నువ్వు చెప్పు నేను మీ నేను మధ్యలో ఉన్న నేను సెలవు ఏవో అది ఏం సెలవిచ్చుండు చెప్పేసి నువ్వు మాత్రం వాళ్ళని తిట్టకు వాళ్ళని ఏమనకు అసలు మనుషులను తీర్పు దించడానికి మనం ఎవరైనా చెప్పండి కదా చిక ఆయన ఆయన తీర్పు దించాల్సిన బాధ్యత ఆయనది మనం వివరం మనిషి మనం తిరిగి చేయడానికి ఏ నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసావని చెప్పేసి ఆయనని తేవికి ఉపయోగపేసుకోవాలి బస్ అంతే తేలిక ఉపయోగపేసుకుంటే సమస్త ఆయన కాబట్టి నువ్వు ఎట్లా ఉపయోగపేసినావు అట్లా ఆయన వివరం చెప్పండి అదే అంటుంది ఇక్కడ చూడండి నువ్వు వాళ్ళు చేసిన తిరుగుబాటు నువ్వు చేయకు కాబట్టి చెప్పలేము ఈయన ఎక్కడైనా తిరుగుబాటు చేశాడు చెప్పేసి మళ్ళీ ఈయన కూడా హెచ్చరిస్తుంది ఫిజికల్ మీరు హెచ్చరిస్తుంది మన అప్పుడు సుష్టికర్త తండ్రి కదా మనల్ని హెచ్చరిస్తేనే ఉంటాడు ప్రతిసారి హెచ్చరిస్తడు మీరు తిరుగుబాటు చేయకండి ఒక వివాహాలు చేసింది కదా వాళ్ళ ప్రకారం మీరు చేయక వాళ్ళకి నాకు తేడా ఉండకుండా అయిపోతుంది ఏమంటాం కదా మనం నేను వాళ్ళు నీటితే వాళ్ళకి నాకు తేడా అయిందని వాళ్ళు తిరుగుబాటు చేసిరు కాబట్టి నువ్వు తిరుగుబాటు చేయబో అంటుంది ఇక్కడ కదా చూడండి కదా ఎజకే గ్రంథం పట్టుకొని ఒక చెయ్యి కనిపించింది కదా ఆ గ్రంథం ఏమున్నాయి మన వాక్యాలు రాయబడ్డాయి మన వాకు రాయబడ్డది కదా అందుకే అంటుండ్రు ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా మెసేజ్జీ ఎవరు వాకింగ్ చెప్పినా వినో వినాశన బాధ్యత అనేది వినకపోతే మన జీవితాల మేలు జరగలేదు కడితే ఎవరి ద్వారా ఎట్లా మాట్లాడతారో తెలియదు ఎవరు ఎట్లా ఎవరికి ఎస్వంటి తలాతులు ఉన్నాయి చూస్తేనే తెలుస్తుంది వింటనే తెలుస్తుంది విని దాని ఫాలో దాని మనం ఫాలో అయితే అది మరో జీవితంలో నెరవేరుతుంది ఇప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది ఆయన మాట్లాడిన మాటకి ఓ అర్థం ఉంటుంది మనం వినకపోతే ఏమైంది నేను నెమ్మదిగా స్వరం విన్నా అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఏమంటారు స్వరము వింటిని స్వరము వినాలంటే మన దగ్గర ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనం జ్ఞానమంతా ఎక్కడ దగ్గర ఉండాలి ఫిజికల్ కు మాట్లాడి ఆయన సిద్ధం చేసిండు అప్పుడు వెళ్ళిండు ఆయన అక్కడ టక టక టేసి వెళ్ళిపోండి అన్ని శ్రద్ధగా విని నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళు ఇంకేం వాళ్ళని నేను చూసుకుంటా వాళ్ళు తిరుగుబాటు చేసిగా నువ్వు తిరుగుబాటు చేయకు అని అంటుంది ఇక్కడ కదా ప్రభు మనతో మాట్లాడతాను ఇక్కడ మరి అదే మూడో వ్యవహాన్ చూసుకున్నాం మనం ఇప్పుడు మూడో వ్యహాను రెండు నిమిషం చూసుకుందాం ప్రియుడ ఈ ఆత్మ వర్ధిల్లో ప్రకారము ప్రియుడాన్ని ఆత్మ ఉంటే వర్దిలుతూనే ఉంటాం మన దగ్గర ఆత్మ లేకపోతే ఎట్లా వరిదిలుతుంది కదా ఆత్మ మన దగ్గర ఉంది నేను ఆత్మ ఉంది కాబట్టి మనం అన్నిట్లలో వర్దిలమంటున్నాయన సౌక్యంగా ఉండవాల సౌక్యం కంటే అన్నిటి మంచిగా జాగ్రత్తగా సౌక్యం మనిషిగా కదా ఆయన నామానికి వ్యతిరేకంగా విరిగినాం అనుకో ఆత్మ మన దగ్గర ఉన్న కూడా ఏం ఫలితం లేకుండా ఏం లాభం లేకుండా కదా నేను నీకు ఇచ్చేసిన పొందుకున్నారు మీ దగ్గరికి వెళ్ళాల మీ దగ్గరికి మళ్ళీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది మనది అంటున్నాను కదా వ్యవహార మాట్లాడుతుంది కదా చూడండి నీవు సత్యం అనుసరించి సహోదరులు వచ్చి చూడండి ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా ఇంకా కదా మనం సాక్ష్యం చెప్తే ఆయన సంతోషపడతారు అంతకన్నా గొప్ప విషయం ఏం లేదు ఇంకా కదా నీ ప్రవర్తన చూసి నా ప్రవర్తన చూసి సాక్ష్యం ఇస్తారంట కదా చూడండి ఇప్పుడు ఎక్కువ శాతము నమ్ముకున్నలే వ్యతిరేకంగా తిరుగుతుంది తెలుసా నమ్ముకున్న పక్క నమ్ముకున్న తెలిసిన పక్కన పెట్టేసి నమ్ముకున్నలే ఏదో రకంగా ఏమైందంటే నాకు నచ్చలేదు ఏమైందంటే నాకు ఈ కార్యం జరగలేదు ఏమైందంటే నాకు ఎప్పుడు కష్టాలు వస్తున్నాయి ఎప్పుడు నాకు సమస్యలకు వస్తున్నాయి అవి వస్తే సమస్యలు ఆయనకు రాలేవా సమస్యలు ఆయన దెబ్బలు తింటే ఆయన నాకు తెలిసా ఒక నాలుగుకి తప్ప అంతటా దెబ్బ తాకింది ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేదు తెలుసా ఆ చేతికి గ్యాప్ ఉంటే ఆ చేతికి కూడా మేము కొట్టిరాయనకు కాలకి గ్యాప్ ఉంటే ఆ కాలకు కూడా మేకు కొట్టిరాయనకు అరే ఆయన ఆయన పొందిన కష్టంలా ఆయన పొందిన బాధలా మనం ఎంత ఏమంటారు కదా ఒక సెంటు ఒక చిన్న జీరో జీరో కాదు కదా ఒక మనం ఆకు కూడా మనలేం మనం ఆయన పొందుకున్న ఆత్మ మన దగ్గర ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టకు అంటున్నాయి ఆయన ఆయన ఆయన పొందిన ప్రశ్రమ మనం పొందలేం ఇంపాసిబుల్ ఎందుకంటే అంతవరకు మనం తట్టుకోలేం కూడా ఎంత ఆయనకి ఎంతో ఊపిక ఉండాలి ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి కదా ఆయనకి ఎంత మన మీద జాలి ఉండాలి ఆయనకి నేను రక్తం పెడుతున్నా బిడ్డలకు రక్షణ వస్తుందని చెప్పేసి ఆయన ఉన్న పట్టుదలతోటి వచ్చిండు పై మనకి ఇక్కడి దగ్గరికి వచ్చి ఎంతమంది అవమానిస్తున్న ఎన్ని దెబ్బలు ఒక ఏజ్ లో ఉన్న ఒక పర్సన్ని కొడితే ఊకటమా సపోజ్ నేనే ఉన్నప్పుడు మంచిగా బిల్డర్ గా మంచిగా మంచి పర్సనాలితో ఉన్న నేను ఎవరు వాడి దగ్గర నువ్వుకుటనా ఊకోమంటున్నాయన ఆయన ఆత్మ మన దగ్గర ఉంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలనో ఎవరికి ఎట్లా జవాబు చెప్పాలి నువ్వు అర్థమవుతుంది ఆయన నమ్ముకున్న బిడ్డలు ముఖ్యంగా నమ్ముకున్న బిడ్డలకే ఆయన నమ్ముకున్న శాంతి సమాధానం ఖచ్చితంగా అవసరం తొందరపాటు కోపము ఉంటే అసలే పనిచేయదన నామం మన దగ్గర ఇక్కడ మనం ఆయన మాట్లాడుతుండే ఇక్కడ కదా ఆయన ఆత్మ దగ్గర ఉంటే సత్యంగా మనం నడుచుకుంటే అంతకన్నా సంతోషం ఇంకా లేదంటే ఆయనకి చూడండి రెండో మూడో ఎంత మంచిగా అనిపిస్తున్నారో ఆయన ఇంతకన్నా సంతోషం ఇంకేమైనా ఉందా అంటుడు ఆయన నా పిల్లలు సత్యం అనుసరించి లేదు చూడండి ఎంత ఆయన చూడండి ఒక మనం సపోజ్ మనకు ఇష్టమైన విజయం చేసుకుంది అమ్మా ఈరోజు దినం రాంత తృప్తిగా వాడతాము కదా పోనీ మంచి నిజ రోజు ఎంత అరే నిజ మంచిగా పట్టింది ఈరోజు ఆయన ఎంత హ్యాపీగా పోనీ జీతం మంచి వస్తారు పెద్ద జాబ్ వచ్చింది పెద్ద నాకు ప్రమోషన్ వచ్చి ఎంత ఖుషి పడతాము కానీ ఇక్కడ చూడండి ఆయన అంట మనము ఆయన సత్యం అనుసరిస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి లేదంటున్నాయన చూడండి ఎంత పొజిషన్ చూడండి ఆయన మనం అడుగుతున్నాం మన దగ్గర నీ జీ నీ జాబ్ లెక్ దశను భాగమి లేకపోతే నువ్వు ఫుల్ టైం ఇట్లా సేవ చేసుకుంటావు అసలు నువ్వు ఏం పట్టించుకోండి సేవ అన్ని చేసుకో సేవ చేసుకో పని చేసుకో నాకు ఇట్లా పది తారీఖు నాకు ఇట్లా ఇట్లా అయ్యి ఏమన్నా చెప్తున్నా ఇక్కడ చూడండి నాలుగు మళ్ళా చదవాను నా పిల్లలు సత్యం అనుసరించుటకంటే నడుచుకున్నకు విన్నడం కంటే మరి ఇంకేది లేదంట సంతోషం ఆయనకి సత్యం అనుసరిస్తానంట ఆయనకు ఎక్కడ సంతోషం ఇస్తానంట ఏం కావాలని చేస్తాడు సపోజ్ నేను ఇప్పుడు ఒక ఆయన దగ్గర పని చేస్తున్నా ఆయనకు నచ్చినట్టు నేను పని చేస్తే నేను అడగలే నాకు డబ్బులు ఇస్తాడు ఎందుకంటే అది పని చేస్తున్నాం కాబట్టి కదా మరి ఇక్కడ మన సృష్టికరత అయిన మన తండ్రి ఆయన సత్యాన్ని మనం మంచిని మనకి ఏం కావాలో నా జీవితం ఏం ఉందో నా జీవితంలో ఏం తక్కువ ఉందో అవన్నీ నాకు సమృద్ధి చేస్తా అంటుంది ఎందుకు సత్యం అనుసరిస్తేనే ఏం చేయకుండా బాబు ఏం త్యాగాలు చేయకుండా జీవితాన్ని సత్యం అనుసరించమంటున్నాను కదా ఇవాణ భక్తి ద్వారా మాట్లాడుతుంది ఇక్కడ సత్యం అనుసరిస్తేనంటే అంతకన్నా మించి సంతోషం ఇంకోటి లేదంటున్నాయన కదా ప్రియుడా చూడండి నువ్వు ఎవరైనా సరే మన సొంతలు కానీ బయటలు కానీ ఒకేటే రీతిలో చూడమంటున్నాను కదా వాళ్ళు పరదేశాలైన సోదరులు కదా నువ్వు ఎక్కడైనా నువ్వు విశ్వాసకు తగ్గినట్టుగా చేయమంటాను నీకు విశ్వాసం బట్టి నువ్వు చేయాలంట విశ్వాసం బట్టి నేను చేయాలంట వీళ్ళన్నీ పాటించరు పాటించరు కాబట్టి దేవుడి వీళ్ళందరూ మాట్లాడి రాబన్ని రాయబడ్డాయి ఇప్పుడు ఎవరైతే పాటిస్తలేరో ఎవరైతే నా ఆయన నామానికి వ్యతిరేకంగా దిగుతున్నారో వాళ్ళ కోసం ఇవన్నీ సపోజ్ నేను నా విషయంలో సార్ నేను ఏమన్నా తక్కువ నేను ఏమన్నా తిరుగుతున్నేమో నన్ను నేను సరి చేసుకోకపోతే ఇది నేను చెప్పి మెసేజ్ కూడా వేస్ట్ ఆయన నాతో మాట్లాడే కూడా వేస్ట్ ఎందుకంటే నేను ఇక్కడ చెప్పి నేను తప్పు చేసిన అనుకో ఫలితం లేదు నేను వంట చేసుకున్నాను నేను తింటేనే దాన్ని విలువ తెలుస్తుంది తినకుండా అట్లా పడేసింది దాని విలువ నాకు నేను చదువుతున్నా ఈ వాక్యాన్ని నా మనసులో నా జీవితంలో నేను నెరవేర్చుకోకపోతే లాభం లేదు ఇక్కడ కదా దేవుడు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మరి కదా నడిపించేది ఆయన్ని అంట మొత్తం ఆయనంట ఏం కావాలో నీకు చూసుకో నీ ఆయన ఆత్మ మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికి దేనికి పడపడానికి వీలే అసలు లేదు ఏం మాట్లాడాలను ఏం బలకాలను అన్ని అటవ మన మైండ్లో సెట్ చేసి పెడతానే ఉంటాడు మాట్లాడేటప్పుడు కదా ఏం కావాలో ఏం ఏం అవసరం ఉన్నా అన్ని ఆయన సూచి పెట్టేస్తా అంటుంది ఎందుకంటే నడిపించారు ఆయనని కదా ఆయన నామం ప్రకటించండిగానే ఆయన నామం మనం పటి ప్రకటించకుండా ఎక్కడ వెళ్ళలేం ఆయన అనుమతి లేకుండా అడుగుడో బయట కదా విశ్వాసకి తగ్గినట్లు నువ్వు చేయమంటుంది విశ్వాసకి మీరు చేయండి వారు నీ ప్రేమను చూడండి వారు ప్రేమ కూర్చుంట సంఘం మీద సాక్ష్యం ఇచ్చారంట అంతే సంఘం కోసం మనం సాక్ష్యం సంఘం మీద సాక్ష్యం వేయడం అంటే అందరికి చెప్పేసి అది ఎంత కష్టం వచ్చినా వీళ్ళు దేవుని వదిలిపెట్టలేరు ఈ సమస్యలో దేవుని విడిచిపెట్టలేరు కదా ఆయన ప్రేమ కోసం సంఘం మీద సాక్ష్యం ఇచ్చేసారు నేను కూడా సాక్ష్యం చెప్తున్నా ఆమెకి ఇట్లా దేవుడు ఆమెకి విదలెచ్చి రాత్రి అని అది గొప్ప సాక్ష్యం అండి ఇంచుమించు ఒక డైలీ ఒక ఐదారు సార్లు ఇబ్బంది పెట్టేది ఆమె కొంచెం ఎందుకంటే కొంచెం ప్రసాదంగా అనిపించింది నా పొద్దున ఈరోజు ఎందుకంటే ఆయన మనము మనస్ఫూర్తిగా అడిగితే ఏదైనా సరే ఇస్తా అంటున్నా మనస్ఫూర్తిగా అడిగితే విశ్వాసం ఫుల్గా మీ దగ్గర ఎక్కడ చిన్న అవిశ్వాసం లేకుండా విశ్వాస చూ అనుకో ఏదైనా సరే ఇస్తా అంటున్నాను కదా వారు అన్ని జనుల అలానా ఏమి ఆయన నామం నిమిత్తము చూడండి ఎక్కడ వెళ్ళినా ఇక్కడ ఏమంటుడు ఎవరి దగ్గర వీళ్ళు ఏం తీసుకోలేరు మనం కూడా దగ్గర తీసుకోం తీసుకోవద్దు కూడా అంటున్నాయని వారు అన్ని జనులేదుట ఏమి తీసుకోలేరంట ఏమి తీసి కొనక ఆయన నామమును నిమిత్తమై బయలుదేరి కనుక బయలుదేరిది కనుక దేవునికి తగినట్లుగాను కదా నువ్వు ఆయనకు ముక్తంగా నువ్వు సాగనంపితే తగినట్లుగా నువ్వు సాగనంపితే అదే పెద్ద గొప్ప విషయం ఉంటా ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నావు మనం మనం పరీక్షించుకోకపోతే మనం మనం సరి చేసుకోకపోతే మనం చెప్పి వేస్ట్ మనం ఇక్కడ మాట్లాడుకునే వేస్ట్ ఎందుకంటే ఫస్ట్ నిన్ను సరి చేసుకో అంటున్నాను నిన్ను సరి చేసుకోకపోతే ఇప్పుడు నా నేను కరెక్ట్ లేకుండా మామెకు నువ్వు కరెక్ట్ చేసుకోను కరెక్ట్ వా కిందకు పడ్డే మనం ఫాయిదా ఉంటుందా అందుకే అంటున్నాడు మీరు నమ్ముకున్న నామాముని మీరు నమ్ముకున్న బోధని కరెక్ట్ మీరు పాటించినటువంటి మీరు అప్పుడే ఒక విలువ ఉంటుంది అంటుండ ఎన్ని చదవం మనము సత్యంలోకి ఆ కారణమై ఉన్నట్లు నేను సంగమనకు ఒక సంగతి రాసుకుని వారిలో అంగీకరించలేదు మమ్మల్ని కూర్చి చెడ్డ బాగురు చూడు వీళ్ళు అంతా ఎవరు వ్యతిరేకంగా తెలుసా రామానికి విరోధంగా తెలియను నువ్వు ఎదుర్కోమని అర్థం చేసుకోకుండా నువ్వు వాళ్ళ బాధను విన్ను వినకుండా నువ్వు చేర్చుకోకపోతే ఏమి లాభము అంటుంది ఏమి ఫైదా అంటుంది కదా ప్రియుడ ప్రియుడములు చెడు కాకరి మంచి కార్యం అనుసరించి నడుచుకును మేలు చేయువాడు చూడండి ప్రియుడ చెడు కార్యం చేయక మంచి కార్యం చేయము కదా అనుసరించి నడుచుకునుము నెలి చేయవాడు దేవిని సంబంధి అంట నువ్వు చెడు చేయకుండా నువ్వు మంచి తీసుకుంటూ పోతే ఏనాటినాడుకి ఫలితం వస్తుంది కదా ఇక్కడ మన పలం ఇక్కడ లేకపోయినా అక్కడ ఉంటుంది మన పొలం ఇక్కడ ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో మన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది పలం ఖచ్చితంగా ఇస్తా అంటున్నా కదా ఏం కావాలో నువ్వు మంచిగా నువ్వు చేసుకుంటూ పోతే కదా చెడు కారం చేసుకుంటా చేసుకుంటూ పోతే కదా నీ పొలం అంటే అక్కడ భద్రపరుచున్నదంట కదా నీనా ఫలం పీడి చేయక వాడు దేవుని కీడు చేయవాడు దేవుని చూసిన వాడు కాడంట కీడు చేస్తే ఇంత మాత్రం మీరు నన్ను చూడలేరు అంటున్నాను కీడు మోసం కదా ఏదైనా సరే నాకు వ్యతిరేకంగా ఏమున్నా సరే అని నేను కదా కాదు పదమూడు చదువు అనేక సంగతులు మీకు రాయవలసి ఉన్నది కానీ తారతోనూ కలముతోనూ అనేక సంగతులు రాయవలసినది కానీ ఇష్టం ఇంకేం ఇంకేమి ఉన్నాయో కదా ఇంకేమేమి చెప్పాల్సిన కదా కానీ నేను రాయాల్సిన ఇష్టం లేదు బస్ మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే చాలు సత్యం మీ మనసులో ఉంటే చాలు ఈ వాక్య విశ్వాసం మీ మనసులో ఉంటే చాలంటున్నాను కదా అంత అంతకన్నా ఇంకేం లేదు అంటున్నాను కదా మనం ఇంకోటి చూసుకుందాం నాలుగు ఎనిమిది అందుకు మూకి చూడండి మనుషులకు అంటే క్వశ్చన్ లభించే వాళ్ళకి ఏం చెప్పిండు నీ దేవుడో అని ముక్కి ఆయన సేవించాలా ఆయన నామానికి తప్ప ఎవరికి మైంపడానికి వీల్లేదంట ఆయన కదా వీళ్ళేది అసలే వీల్లేదు ఎందుకు చుష్టి కడతా ఆయన సృష్టించింది ఆయన కాబట్టి కదా పదకొండు నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారి నుండి చేతులతో ఎత్తుకుందరు చూడండి ఇక్కడ చూడు ఎజ్కెల్ తోడు మాట్లాడింది కదా వెళ్ళు నేను తోడుగా ఉంటా ఇక్కడ కూడా నువ్వు వెళ్ళు ఈ పాదములకు కాయి కూడా ఎత్తి పట్టుకుంటాడు దూతలకు ఆజ్ఞా ఇప్పించేస్తున్నాను ఎత్తి పట్టుకుంటాడు ఏం ఇప్పుడు చూడు మనం వెళ్తుంటే అన్న మనకి ఎప్పుడో చెప్తుంటాడు మన దూ మన ఉంటారంట ఏ సమస్య నుంచి ఏ కష్టం నుంచి ఎటువంటి ఏ సమస్య వస్తుందో తప్పించడానికి ఆయన ఆల్రెడీ ఆగ్నించేసిన వ్యక్తి కానీ మన దగ్గర మనం మన దగ్గర ఆయన సత్యము ఆయన ఆత్మ మన దగ్గర లేకపోతే ఎప్పుడైనా ఓడినాడికి అప్పకి చేశాడు సమలకు ఎంతకాలం మనం చూస్తాడు ఆయన ఎంతకాలం భరిస్తాడని చెప్పేసి అంటాడు ఎంతకాలం మిమ్మల్ని భరింతును విశ్వాసం లేని ముఖతరం ద్వారా ఎంతకాలం నేను సైన్స్ని అంటాడు ఆయన ఎంతకాలం మన ఆయన కూడా సైన్స్ అని చెప్పాడు ఒక యంగ్ ఏజ్ లో ఉన్నా సరే ఆయనకి ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఆయన చేయాల్సిన పని ఖచ్చితంగా చేసింది మనకు బాధ వస్తాయి మనం చేస్తామా కదా ఎజుకల్ నిలబెట్టింది దేవుడు మనందరినీ నిలబెట్టిండి ఇక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తున్నో ఎవరెక్కడెక్కడ చూస్తున్నారు ఆయన ఆమెకి తెలుసు ఆయనకే తెలుసు కాబట్టి ఆ శవంతా పలించాలంటే ఎప్పటికైనా సరే మన దగ్గర కోపం ఉండడానికి అసలే వీల్ లేదు తొందరపడి అసలే ఉండడానికి లేదు చూడండి వాళ్ళు చేసినట్టు రూ చేయకంటున్నారు ఎజుకేల్ తోటి వాళ్ళు తిరుగుబాటు చేసినా నువ్వు తిరుగుబాటు చేయకు సరే నాకు కదా వాళ్ళకు కూడా చేయకు తిరుగుబాటు అంటుండు ఏ మనకు అసలు మనుషులను తీర్పు చేయడానికి మనం ఎవరము కదా ఆయన అంటుండో తిరుగుబాటు చేసిరు కదా నువ్వు కూడా తిరుగుబాటు చేయకు అసలు ఏమన్నా సరే నువ్వు గమ్ము గమ్ము నుండు నువ్వు చెప్పేసి కదా సర్థం జగమ్మ ప్రభు ఆత్మ వీదలకు స్వార్థ ప్రకటించుటకై చూడండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరల నుండి చరలనున్న వారికి బ్రీదలను చూడండి ఏమంటుండి ఇక్కడ ఆయన చూపు మన మీద ఉంది కదా ఆయన ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు కదా మనం చేసే ఆయన విధాలు ఇచ్చేస్తాడు కదా ఇక్కడ చూడండి వీళ్ళు చేసి మరి పేతుర్ విమానులందరూ చేసే సేవలు ఆయన ఆత్మధారని ఏసిరు వాళ్ళ సొంత తలంబుతో చేయలేరు అసలు అక్కడ ఆ దేవాలయం దగ్గర భిక్ష భిక్ష ఊసింటే ఏమైనా దున్నా అని ఎదురు చూసి ఆయన వేస్తున్నామని తప్ప మా దగ్గర ఏమి లేదంటారు రాదు ఎందుకుంటూ ఆ నామంలో సరోస ఉంది కాబట్టి ఆ నామం వచ్చిందంటే నీకు ఏం కావాలో నీకు పైసలా నీకు ఆరోగ్యమా నీకు స్వస్థతనా ఏం ఇక్కడ ఆయనకు ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టే ఆయన ఆ డబ్బులు ఒకరోజు ఖర్చు పెట్టుకుంటుండే నేను కదా ఆ విషయం ఎత్తుకుంటారు ఆయనకి ఒకరోజు డబ్బులు ఇస్తే ఒక రూపాయలు వచ్చినా సరే మనం ఎంతనో ఇంత బంగారం ఇచ్చిస్తారు ఏం చేశాడు అదేదో వనుకుంటాడు అదే అక్కడ ఏం ఈ యొక్క నామాన్ని అక్కడ ప్రకటించి ఆయనకు కాలు వచ్చినాయి ఆయన సాక్షిని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఒకవేళ పైసలు ఇచ్చినంటే తినేసి మర్చిపోతుండే తెల్లారి లేదా మళ్ళీ భిక్ష పడుకుంటే చూడండి ఆయనకు తరతరాలు గుర్తుండిపోయి వరమి చిరాలు అందుకే ఆయన అనామాయం మన మీదికి వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన బాధ్యత గదే చేయాల్సిన పని అంతే ఒకవేళ పైసలు ఇచ్చినంటే ఆయన మర్చిపోతుండే పప్పు ఆయనకు లేకపోతుండే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో ఏవైనా ముచ్చిన పక్కకు వాళ్ళు ఏమన్నారు నా దగ్గర వేస్తున్నాము తప్ప ఏం లేదన్నారు తప్పవాలా ఒకవేళ పైసలు లేదంటే వాళ్ళ దేవుడు పైసలు ఎట్లా కలిగిస్తుండే పైసలు పైసలు కాదు అక్కడ ఆయనకు కావాల్సింది రిక్షం కాదు ఆ స్వస్థత కలిగింది కాబట్టి ఆ కుంటే లేసి కదా ఇక్కడ గుడ్డి వారికి చూపిస్తాడంటే ఆయన్నే ఎవరికి ఏమి కావాలి ఆయనే వేస్తాడంటే కదా వీధలకు స్వార్థ ప్రకటించుటకై నిన్ను నన్ను లేపిన దేవుడు మనం ఎట్లా సేవ ఎట్లా ప్రకటిస్తున్నాం మనం చేస్తు ప్రకటిస్తున్న ప్రకారం మనం ఉన్నామా లేమా ప్రకటించిన దాని ప్రకారం మనం మనం లేదా మరి ఇతరులకు ఇతరులకు మేలు వచ్చిన మన జీవితాలకు మేలు వస్తుందా వస్తలేదా అదే మనం చూసుకోవాల్సింది మేలు వస్తలేదంటే ఏమన్నా తప్పు చేస్తున్నామేమో మేలు వస్తలేదంటే ఏమైనా ఏమన్నా కుభం ఉందేమో దగ్గర ఏమైనా తొందరపాటు ఉందేమో ఓకే మనుషుల ముంగట కానీ మనుషుల వెనుకలు కానీ ఎవ్వరి మనం తిట్టడానికి అసలే వీళ్ళింది ఎందుకంటే సృష్టికర్త నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎనుక కానీ ముంగట కానీ ఒకటే తీరుగా ఉండమంటున్నాయని మనుషులు లేకున్నా ఒక తీరు ఉండాలి మనుషులు ఉన్నదో ఒక తీరు ఉండి అంటున్నాను ఎందుకంటే నిన్న నేడు మొత్తం ఎప్పటికీ ఏక ఉన్నాడు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన అట్లా నేను మనకి ఆయన రాజ్యంలో ఫలం ఉంటుంది ఖచ్చితంగా అదే కంప్లీట్ కాలేదు పంతొమ్మిది ఇరవై రెండు చదువు అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్షమిచ్చు ఆయన నూటి రెండు వచ్చిన దయ్య గల బా చూడండి ఆయన నోటి నుంచి అంట ఏం వస్తున్నాయి చూడండి దయగల మాటలు వస్తున్నాయంట దయగల మాటలు వస్తున్నాయి ఆయన నోటి నుంచి ఎంత దయ చూడండి మనసు నుంచి ఆయనకి సరే తిప్పిన సరే మళ్ళీ ఆయన దయలు ఎంత వ్యతిరేకంగా తినేస్తారే ఎంత ఇబ్బంది పెట్టిన సరే నోటు ఉండండి దయగల మాటలు వచ్చినాయంట ఎవరిని తిప్పలేడంట చూడండి ఈ మాట చదువుతుంటే ఈ వాక్యం చదువుతుంటే ఎంత ప్రేమ ఆయనకి ఆయన నోట ఉండి దయగల మాటలు వచ్చినాయంట ఆయన మాటల కంట ఆ కు అక్కడ ఆయన వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళందరంట ఆశ్చర్యపడ్డారంట అయినా ఏసో కుమారుడా అని చెప్పేసి మన నోటి నుంచి ఏమొస్తుంది దయగల మాటలు వస్తుంది మన నోటి నుంచి ఏమొస్తుంది ఎవరన్నా ఏమన్నా అంటున్నామా ఏమనకపోతే ఇంకా మంచిది ఏమనంటే మానేసుకున్నాం ఎవరైతే ఇట్లా అంటార నా మనకి ఎవరైతే వ్యతిరేకంగా తిరుగుతుందో వాళ్ళందరూ బాగుపడాలా వాళ్ళందరూ మారాలా మీరు మారిరు ఇతరులు మీరు మార్చిరా అన్నట్టు క్వశ్చన్ వస్తుంది మనం మారినం కదా మనలాంటి వాళ్ళు ఇంకెంతమందులో ఆయన నామానికి వ్యతిరేకంగా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి అందరి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాయబడ్డ ప్రతి ఒక్క వాక్యం ఆయన నమ్ముకున్న బిడ్డలకే వర్తిస్తారు తర్వాత అన్నిలకు ప్రవర్తిస్తుంది అన్నిలకు వర్తిస్తుంది ఎందుకంటే ఇని దూరం అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది ఆయన మాటని దూరం వెళ్ళిపోతే ఆయనకు చాలా బాధ అనిపిస్తుంది అరే నేను ఇంత చేసినా నా బిడ్డలను మళ్ళా నన్ను నిర్లక్ష్యం చేస్తూ రే నేను వాళ్ళకి రోగం వస్తే నేను బాగు చేసినా వాళ్ళకి నేను కష్టం వస్తే బాగు చేసినా వాళ్ళకి సమస్య వస్తే నేను తీసేసినా మళ్ళీ వీళ్ళు దూరం అయిపోతున్నాను ఎంత బాగా పడుతుంది అండి ఆయన నోటి నుంచి దయ గల్లా మాటలు వస్తున్నాయంట ఆ దయ మన దగ్గర ఇంత దగ్గర ఉండాలంటే యాగోపిలో ఉంటుంది వాక్యము ఒకటే నోటి నుంచి శాపమైన మాటలు వస్తాయంట ఒకటి రెండు నుంచి అదే దీవెన ఇప్పుడు చూడండి ఒకటి రెండు నుంచి మనకు బూతులు వస్తాయి ఒకటి నోటి నుంచి మనకు హీవెన్ వస్తాయి అట్లా రావడానికి వీలదు ఈ నోటి నుంచి మంచి మాటలు తప్ప చెడు మాటలు అసలే రావడానికి వీలేదు కదా దేవుడు మనతో మాట్లాడుతుండే ఇక్కడ దిగుల మాట్లాడండి హ్యోన్ ద్వారా మాట్లాడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఏ ద్వారా మాట్లాడుతుండ్రుడు మొత్తం యోధ్యంలో లూ కసు వార్తలు రాయబడ్డదు కదా కదా ఆయన నోట్ నుంచి దయగల్లో మాటలు వచ్చినాయి ఆ మాటల కంటే విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడడం వింటే చెప్పాల్సిన బాధ్యత మనవి వాళ్ళ కార్యలు వాళ్ళ జీవితాల కార్యాలు జారేసింది ప్రభు చిత్రం దగ్గర ఉంటుంది ప్రభు దగ్గరనే ఉంటారు చెప్పాల్సిన బాధ్యత మనది చేయొచ్చు రావాల్సిన బాధ్యత మనది నేను వెళ్ళను ప్రభు మనకు టైం లేదు అంటే విరళి పంపించేసారు అక్కడికి అప్పుడు మనం విన్న వాక్యం మనం గడ్డరి మనం ఇంట్లో ప్రేరీ చేసి మనం విని మనం మనం దగ్గర పెట్టుకుంటే ఫలితం లేదు దానికి విన్నావు కదా నువ్వు ప్రేరీ చేసినావు కదా దానిపై బయట ఉపయోగించు బయట దాన్ని వాడుకోకు డబుల్ అవుతుంది అంటున్నాను కదా మాట్లాడుతున్నాను మనతోటి ఇక్కడ మన రోడ్ నుంచి దేగల మాటలు రావాలా శాపం మాటలు అసలే రావద్దు ఎందుకంటే అదే నోటి నుంచి ఆశ్రమం వస్తుంది అదే నోటి నుంచి శాపాలు వస్తాయి అంటున్నాను ఎట్లా వస్తాయి అంటున్నా రావద్దు అంటున్నాను యాగోబ భక్తి ద్వారా మాట్లాడండి ప్రభువు కదా భరతులు మాట్లాడుతుంది ఇక్కడ మనము నీతిగా నిజాతిగా నడుచుకోవాలా ఏదైతే నడుచుకుంటు లేదో వాళ్ళందరి కోసం ఇక్కడ రాయబడ్డ వ్యాఖ్యలు మనం ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో మనం నేనేమన్నా తప్పు చేస్తున్నా నన్ను ఏం సరి చేసుకోవాలా ఫస్ట్ చెప్పడం కాకుండా సరి చేసుకుంటే దానికి విలువ ఉంటది దానికి అర్థం ఉంటది నేను నిన్నమన్నా మస్తు బాధపడి ఏంది ప్రభు రోజు నాలుగైదు సార్లు ఏమై సిక్ అయిపోతుంది రోజు నాలుగైదు సార్లు ఏమో పడిపోతుంది అసలు ఏంది ప్రభు అని చెప్పి మస్తు నాకు రాత్రి కొంచెం నిమ్మలం అనిపించింది అక్కడి నుంచి విడుదల ఇచ్చింది అని మనకి ఏం కావాలో చూపించకుండా చెప్పకుండా చేసే దేవుడు కాదు మన దేవుడు ఏం కావాలో ఫస్ట్ చెప్పి చేశాడు ఆయన ఎట్లా తప్పించుకోవాలో చూపిస్తాడు మన కానీ ఎందుకు ఆయన మనం కరెక్ట్ స్వీకరించి ఆయన సత్యంలో మనం నడుచుకుంటేనే మనం చూపిస్తాడు దేవుడు మనతో మాట్లాడి కాబట్టి ఈ మాటలన్నీ హృదయంలో మన జీవితం నెరవేటట్టుగా మనం చూసుకోవాలా దేవుడు తన వాక్యం చేయించినాక బ్రదర్ ప్రార్థించండి స్తోత్రం గొప్పదేవా నీకు ఉందనాలో చేస్తుందని మహా ఏమి ఇచ్చినా నీ త్యాగం మేము తీర్చుకోవాలని శోభా మా జీవితం సమర్పించుకోవాలా ఇతర మేము విశ్వం మారవాల శా నీ సంటికి మీరు తీసుకురావాలా మీరే మాకు మమ్మల్ని మేము సరి చేసుకోవాలా ఇతరులు మేము ఉండాలి శ్వభా గొప్పతండే నీకు వందలో చేస్తుందని సంస్థ నీకే అప్పగించుకుంటున్నాం విశ్వభా జీవితాలు మొత్తం ఆధిపత్య నీకే అప్పగించుకుంటున్నాం మీరే మాకు సాయం నా ప్రతి ఒక్క వాక్యలు ఇసువా ప్రతి ఒక్క వాక్యలు ఇవ్వ ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఎవేరులాగునా వందనాలు మనము ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము గౌరవించాలి మనకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకోవాలా ఒకరిని ఒకరు సహోదరుల ప్రేమ కలిగి ఉండాల మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు ఈ వందనాలు ప్రైజు లాటూ మర్చిపోకూడదు ఎవరైనా ఎందుకంటే మనము అది దేవునికి మర్యాద దేవుని గనపరచడమే మనుషులను కాదు మనం ప్రతి ఆ యొక్క విధానాన్ని పాటించాల మరి చెప్పిన వాక్యాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చేద్దాం అలాగే ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి నేను చేస్తాను సుందర్రావు బ్రదర్ గురించి ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా కరుణామయుడా నాయనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు ప్రభువ నాయనా ఈ లోకములు మానవులు సృష్టించిన దేవా మీకు స్తోత్రం నాయన జీవాత్మనోది ప్రభువ నా తండ్రి నిన్ను మహిమపరచటకు మాత్రమే నేను సృష్టించుకున్నావు ప్రభువ కానీ మాట వినక మేము తిరుగుబాటు చేసి అనేకమైన శ్రేమల పాలవుతుంటున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభు పాపం నుంచి విడుదల దయచేసిన దేవా మీరు రక్తం కార్చి బమలుడు విమోచించిన రక్ష కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన వాక్యం ద్వారా మా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాము నాయన అవును ప్రభు మా హృదయాలను నా తండ్రి సరి చేసుకొని ద్వారా ప్రభు మా జీవితాలను ప్రభు నీకు మహిమకరంగా నా తండ్రి మేము మలుసుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభు మీ వాక్యం నాయన అనేకులకు నా తండ్రి మాదిరిగా మీ సాక్షులుగా ఉండటకు ప్రభు అనేకులకు నాయన మేము ప్రేమ స్వార్థ ప్రకటించే వారిగా ఉండాలా ప్రభు అవును నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన ప్రార్థన రిక్వెస్ట్గా నా తండ్రి సుందరరావు ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచండి ప్రభువ నాయన ఆయన ప్రతి ఒక్క అవయవాన్నిలో పోయండి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభువ మీకు స్తోత్రం నాయన అలాగే ఎలిసమ్మ గురించి ప్రార్థిస్తుంటున్నాం కంటి సూప సరళం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభు వారిని వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకొని మీ సాక్షి వేలు పెట్టుకొని ప్రభు మీకు స్తోత్రం రేణుక సిస్టర్ను ముట్టండి తాకండి మంచి స్వస్థత కలగజేయండి ప్రభు అని బలం శక్తి దయచేయండి నాయన మరి సంపూర్ణమైన విడుదల దయచేసి మీ నామానికి మేము తెచ్చే విడగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం యాదగిరి బ్రదర్ ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు అతను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఆ కుటుంబాన్ని మొత్తం అందరూ రక్షణ పొందాలైనా ప్రభా మరి అట్టి ధన్యత వారికి అనుగ్రహించండి అనేకులు మాదిరిగా మీ సాక్షిగా ఎలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం నైనా ప్రభా నా స్కైపులో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి రాని బిడలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను మీరే జ్ఞాపకం చేసుకొని అందరితో మీరు మాట్లాడండి చక్కటి నిద్రను అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నీవు మైమతి చె బిడలుగా వాడుకోమని రాత్రికళ సమయంలో మీ సన్నిధి కాపుదల మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించుమని కృతజ్ఞత స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను పరిశుద్ధరావు బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి సరే సరే నేనే ఇస్తాను ఏసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకును సదాకాలము తోడైండి ఆయన సన్నిధితో చోడయండి మనకు నడిపించుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రైజ్ లాైజ్